ప్రార్థన చేస్తాం పరుశుతర ఒక దేవ మీకు వదనాలైనా మహోనతుడ మహిమ స్వరూపి మీకే వదనాలనైనా గొప్ప దేవ మీకే వదనాలి ఎస్ అక్కడ మేము ప్రార్థన చేసినాం ప్రభావ ప్రతి ప్రార్థనకి విజయం పొందినమని విశ్వసిస్తున్నాం అన్ని పొందినమని ప్రార్థించమన్నారు అదేవిధంగా ప్రార్థించడం ప్రభు ముఖ్యంగా మీ షేరత్ పాల్పొందిన ప్రభావ అనైనా ఇప్పుడు మా తను మాట్లాడండి జీతాలు సరిచేయండి ఒక రభు మీందు విశ్వాసాన్ని బలపరచండి మీ కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి జీవించే బిడ్డలుగా తయారు చేయమని ఈ యొక్క మన ప్రభు రాక సంబంధించిన విషయాలు కొన్ని క్లుప్తంగా ఇతని ధ్యానించాలని అనుకుంటున్నా నేను మొదటిదిగా ఆయన రాకడకు ముందు దినములు ఏ రీతిగా ఉంటాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం దాని తర్వాత ఈ యొక్క ఏ రీతిగా సమాప్తి కాబోతుంది దాన్ని మనము గ్రహించగలమా లేదా తర్వాత ఒకవేళ గ్రహించగలిగితే ఏ రీతిగా మనం సిద్ధపడల భవిష్యత్తు గురించి దాని నిజంగా మనము చూడగలమా గ్రహించగలమా ఒక నాలుగైదు ముఖ్యమైన అంశములు మీతో పంచుకోవాలనుకుంటున్నాను నేను సాయంత్రం సమయమైన మొదటిదిగా ఆయన ముందు ఉండే పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయి అన్న విషయము రోమిల రాష్ట్ర పత్రిక అధ్యాయము పన్నెండవ వచనం రోముల రాష్ట్ర పత్రిక అధ్యాయము పన్నెండవ వచనం చాలా గడిచి చూడండి రాత్రి చాలా గడిచి పగలు సమీపము పగలు సమీపంగా ఉన్నది చూడండి రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది ఇది మన ప్రభు తన తను హెచ్చరించింది ఒక రీచ్ ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దాన్ని మనకి పౌరు భక్తుడు జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ ఏమని రాత్రి చాలా గడిచినది అంటే చూడండి రాత్రి చాలా గడిచింది అంటే బాగా అర్థ తీసుకున్నారు రాత్రి అంటే చీకటికి సంబంధించింది కదా చీకటి కాలం చాలా గడిచిపోయింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు పగలు పగటి వేళ పగలు హా చూడండి పగలు సమీపంగా ఉంది పగలంటే వెలుగుకి సంబంధించింది కదా డే అంటాం ఇంగ్లీష్ లో వెలుగుకి అంటే వెలుగు మనకి ఇంకా ఇప్పుడు ఇంకా అందుబాటులో ఉంది అని అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఏమంట తర్వాత గనుక మనము అంధకారూడండి అంధకార క్రియలను విసర్జించి చూడండి తేజ సంబంధం అయినా యుద్ధోపకరములను ధరించుకుందాం యుద్ధోపకరణములంటే ఆర్మర్ అంట ఆర్మర్ అంటాం తల నుంచి కాళ్ళ వరకు ధరించుకునే వస్తువులన్నింటినీ తేజ యుద్ధోపకరణములు యుద్ధానికి పోకముందు ధరించుకోవాల్సిన కాబట్టి ఇంకా స్టార్ట్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మనం అందరం రెడీగా ఉండాలా అన్న విషయాన్ని ఈ వాక్యంలో ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు వీ హుట్మర్ ఆఫ్ లైట్ అని ఉంది లేటెస్ట్ పుట్ ఆన్ ది ఆర్మర్ ఆర్మర్ అంటే అదే యుద్ధోపకరణములు వాటిని మనం ధరించుకోవాలి ఇవన్నీ వెలుగుకు సంబంధించినాయి కాబట్టి మనము ఈ యొక్క కాలం విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఇక్కడ దేవుడు మనతో కాబట్టి మొదటిది ఆయన రాకడా ముందు ఏ రీతిగా ఉంటుంది చీకటి కాలము ఇంకా త్వరగా ముగించబోతుంది కాబట్టి మనం ఏరీ కూడా వెలుగు సంబంధులం కాబట్టి యుద్ధానికి సంబంధించిన లేక వెలుగు సంబంధించిన యుద్ధోపకరణం ధరించుకోవాలా అవన్నీ మనం రాష్ట్రపతి కల ధ్యానిస్తాం ఎన్ని కదా సర్వాంగ కవచం అంటాం అక్కడ కదా కాబట్టి మార్కు సువార్త అధ్యాయము పదవ వచనం మార్కు సువార్త అధ్యాయము పదవ వచనం చూడండి సకల జనములకు ముందుగా పడవాల నుంచి సకల జనములకు ఈ సువార్త ప్రకటించబడలా కాబట్టి అంతము ఏ రీతి వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇవన్నీ ప్రభు మన జ్ఞాపకం సకల జనములకు అండ్ ద గాస్పుల్ మస్ట్ ఫస్ట్ బీ పబ్లిష్డ్ అమాంగ్ ఆల్ ది నేషన్స్ ఆర్ ప్రీచ్డ్ అమాంగ్ ఆల్ ది నేషన్స్ సకల జనములకు సువార్త ప్రకటించబడలా అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మంత్ ఆయన ఆయన నోటి ధర చెప్పబడ్డ వాక్యం ఇది దాని తర్వాత పదకొండవ చూడండి వారు మిమ్మల్ని అప్పగించుటకుపోనప్పుడు మీరేమి చెప్పుతారో ముందుగానే చింతింపకుడి ఆ గడియలోనే మీకు ఏ వాక్యం ఇవ్వబడునో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మ చూడండి చెప్పువాడు పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి మీరు కాదు కాబట్టి ఈ విషయం ఎవరి గురించి మాట్లాడుతున్నా మనకు తెలుసు ఎవరు పట పడతారు గురించి మనకు తెలుసు ఇవన్నీ కాబట్టి ఆయన రాకడక ముందు ఈ రీతి ఉంటది సమస్త సృష్టికి సువార్త ప్రకటింపడాలని పదో వర్షం చెప్తుంది దాని తర్వాత అనేకులు అప్పగించబడతారు పట అప్పుడు ఏం మనం భయపడద్దు అన్న విషయాన్ని జ్ఞాపం చేసాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మ వారి మీదకి అప్పుడే వస్తుందని మనం చూస్తాం ఇద్దరు సంబంధించిన వాక్యం ప్రకటన గ్రంథంలో ఎన్నిసార్లు ధరించడం మనం ఇద్దరు సంబంధించిన వాక్యం ఆ ఇద్దరు సాక్షులు గొప్ప జనానికి సాదరించం కొందరు మోసి అని కొందరు ఏలి అని కొందరు రకరకాల పాత నిబంధన కాలపు భక్తుల గురించి చెప్తా ఉంటారు వాక్యాలలో గాని భగవన్ చూపించింటూ వాళ్ళిద్దరు గొప్ప జనానికి సాదరిశాము వారి మీద సైతాన్ని విజయం పొందినట్టు మనం చూస్తాం ఆ యొక్క సర్పము ప్రకటన గ్రంథం పరణాలు చూస్తాం స్త్రీని ఏం చేయలేకపోయింది అంటే లక్ష నలభై నాలుగు వేల మందిని ఏం చేయలేకపోయింది కాబట్టి ఆమె ప్రసవించిన మగవ శిష్యు వాడు మగ శిష్యువుని సంహరించడానికి కొరకు వెంటబడి ఆయన ఏం చేయలేకపోయాడు కాబట్టి దేవుడు ఆమె కాపాడి ఆమె రెక్కలు ఇచ్చే చేసిండు అంటే శ్రవణం తప్పించుకోవడానికి కానీ మగ శిష్యువు దొరికించుకుంటుండీ కాబట్టి ఆ మగ శిష్యువే ఇద్దరు సాదృశ్యం లేక గొప్పజను సాదృష్టం ఆ ఇద్దరిని ఘట సర్పము మీద విజయం పొందినట్టు మనం చూస్తాం అక్కడ ఆ ఇద్దరు సాక్షుల మీద విజయం పొంది వారిని సంహరిస్తుంది వారి ఇద్దరిని విషయాన్ని మనం అక్కడ చూస్తాం కాబట్టి వీరికి అన్ని శక్తులు ఉన్నాయని కూడా అక్కడ చూస్తాం మనం వాళ్ళు ప్రవచించగలరు వాళ్ళు వర్షాన్ని ఆపగలరు ఇటువంటి అద్భుతాలు చేయగలరు అన్ని ఉన్నాయి కానీ వాళ్ళు చేసినట్టు మనం ఎక్కడ చూడడం చనిపోయే అందుకే ఇక్కడ చూస్తున్నాం ఫార్ ఇట్ ఈస్ నాట్ ఈ దట్ స్పీక్ మీ అంతటా మీరు ఏం మాట్లాడలేరు కాని పరిశుద్ధ ఆత్మడే మీలో ఉండి మిమ్మల్ని మాట్లాడిపిస్తాడన్న విషయం కాబట్టి వాళ్ళ మీద చాలా లేటు అభిషేకం పొంది దిగినట్టు మనం చూస్తాం కాబట్టి వాళ్ళు చేయగలరు దేవుని కొరకు కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉండి మరణించు మనం చూస్తా ఉంటాం దాని తర్వాత పరణవర్షంలో చాలా ఉన్నాయి ఆయన రాకరకు ముందు జరగాల్సిన విషయాలు ఏంటి పరణవర్షంలో నవ్ ద బ్రదర్ షెల్ బిట్రే ది బ్రదర్ ఇన్ బ్రదర్ టు డెత్ అండ్ ద ఫాదర్ ద సన్ అండ్ చిల్డ్రన్ అగేన్స్ దేరెంట్స్ తండ్రి కుమారు చూడండి మరణం అప్పగిస్తారంట కుమారులు తల్లిదండ్రుల మీద చూడండి పిల్లలే తల్లిదండ్రుల మీద చంపి లేచి చంపుతారంట ఇవి అన్ని ఆయన రాకడముందు జరగాల్సిన విషయాలు కాబట్టి ఆయన రాక సంబంధించిన ఎన్నెన్నో ఇక్కడ పదమూడవర్షాలు చూడండి నామం నిమిత్తం చూడండి ఇది చాలా ముఖ్యమైన నానామం నిమిత్తము అందరి చేత చూడండి అందరు అంటే ఎవరు చెప్పండి అందరు కదా ఈ లోకం అంత మనల్ని ద్వేషిస్తుంది మీకు తెలుసు అందరంటే ఎవరు మీ చుట్టూ మూడే గుంపులు ఉంటాయి ఎప్పుడైనా గానీ కదా దాని తర్వాత ఫస్ట్ మనల్ని ద్వేషిస్తుంది దాని తర్వాత గొప్ప జనం అది సైకిల్ అన్నట్టు ఎందుకంటే ఫస్ట్ నిన్ను ద్వేషిస్తుంది ఎందుకంటే సత్యం ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళకి అసలు వాళ్ళు సహించలేరు కాబట్టి వాళ్ళకి మనం అంటే కష్టం అన్నట్టు ఇది చేయద్దు అది చేయద్దు అని హెచ్చరించినప్పుడు వాళ్ళు మనల్ని సహించలేరు ఈ వాక్యాన్ని సహించలేరు మనం చెప్పే బోధన సహించలేరు కాబట్టి మనం అంటే వాళ్ళకి ద్వేషం ఎందుకు ముఖ్యంగా అంటే చూడండి మనమే అంతరంగ మందు యూదులుగా మార్చబడ్డ వాళ్ళం అది మనం ధైర్యంగా చెప్తాం క్రైస్తవులు చెప్పలేరు అది పరుషుల జనాంగం ఎవరంటే ఇస్లాం దేశస్తులు అంటారు కానీ క్రైస్తలని ఎవ్వరు ఈ లోకంలో కాబట్టి మనం ధైర్యంగా చెప్తాం మనం కాబట్టి మనం అంటే వాళ్ళకి అసహ్యం ఈ లోకస్తులకు అసహ్యం అంతం వరకు సహించిన వాడే రక్షణ అంతం వరకు సహించిన వాడే రక్షణ బాధ అంటే గొప్ప అంత వరకు సహించవాలా అని మనం వలని హెచ్చరిస్తామన్న విషయాన్ని ఇక్కడ గ్యాప్ కానీ పద్నాలుగో వచనంలో చాలా ముఖ్యమైన సూచన ఒకటి ఉంది దీనికి సంబంధించిన ఏదన్నా ఒక రోజు దీర్ఘంగా నేను మీకు చూపిస్తాను ఈ విషయాలు అప్పుడప్పుడు అంతా కొంత చెప్పింట నేను కానీ పద్నాలుగో వచ్చి చాలా ముఖ్యమైనది ఎందుకంటే మన ప్రభుత్వ నోటి ద్వారా చెప్పిన ప్రవచనం ఇది ఇది దీనికి సంబంధించిన చాలా ఆత్మీయమైన సత్యాలు ఉంటాయి ఏదన్నా ఒక రోజు నాకు అవకాశం ఉంటే నేను డీటెయిల్ గా దాని చెప్తాను మీకు క్లుప్తంగా చెప్తుంట పద్నాలుగు వర్షంలో బట్ వెన్ యుల్ సినియల్ ద ప్రాఫిట్ స్టాండింగ్ లెట్ హిమ్ ఇట్ అండర్స్టాండ్ బీ ఇన్ జుడే ఫ్లీన్స్ కాబట్టి అవుతుంది చూడండి తెలుగులో మరియు చూడండి నాశనకరమైన హే వస్తున్నాం నాష్టకరమైన హేయ వస్తువు ఏంది అనేది మనము ధ్యానించాల చాలా మంది ఈ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు అంటే యుగ సమాప్తిలో అంత్యక్రిస్తడు బయటకు వస్తాడు వాడు ఇస్రాల్ దేశంలో మందిరం కట్టిస్తాడు ఇప్పుడు వాళ్ళకి మందిరం లేదు ఆ మందిరం కట్టింపబడినాక ఆ మందిరంలో వాడే కూర్చుంటాడు బలిపీఠం దగ్గర అక్కడ పిచ్చి పిచ్చి జంతువులని బలి అర్పిస్తాడు అదే నాష్టకరమైన హేయ వస్తువు అని ప్రకటిస్తూ ఉంటారు వాళ్ళు కానీ అసలు దానికి సంబంధించింది గానే వాక్యం ఎందుకంటే మన ప్రభు తన నోటి ద్వారా మాట్లాడుతుడు దాని ప్రవక్త చెప్పిన ప్రవచనం గురించి అంటే దాని ప్రవక్త నిజంగా గతంలో ఉన్నాడు అన్న విషయాన్ని మన ప్రభు సాక్షిస్తున్నాడు దానియలు చెప్పిన ప్రవచనం నెరవేర్తుంది అని కూడా మన ప్రభుత్వ సాక్షిస్తున్నాడు కాబట్టి ఆ ప్రవచనం దేనికి సంబంధించిందంటే అబామినేషన్ ఆఫ్ డెసలేషన్ డెసలేషన్ అంటే మీకు తెలుసా ఇంగ్లీష్ లో అక్కడ తెలుగులోనేమో నాశనకరమైందంటే అస్సలు మీనింగ్ ఏంటంటే విడబడ్డాక సంపూర్ణంగా చెడిపోయేదని డెసలేషన్ అంటారు ఇంగ్లీష్ లో ఒకసారి విడిచిపెట్టినాక అది ఇంకా దేనికి పనికి రాదు అంటావా ఎప్పటికి జ్ఞాపకానికి రాకుండా దేనికి పనికి రాకుండా విడిచిపెట్టిబడిన కాబట్టి అబామినేషన్ ఆఫ్ డెసలేషన్ అంటే విడిచిపెట్టిన దానిని మీరు విలువగా మార్చుకుంటే అదే నాశనకరమైన వస్తువు అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తాం అంటాడు అక్కడ కాబట్టి ఇది చదువువాడు గ్రహించను కానీ స్పెషల్ గా బ్రాకెట్స్ రాసి ఉందాకెట్ ఇది చదువువాడు గ్రహించను ఈ వాక్యం చదివేవాడు దాన్ని అర్థం చేసుకోవాలని ప్రభు హెచ్చరించింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవాలా ఎందుకు స్పెషల్ గా చెప్పింది ఈ వాక్యము చదువువాడు గ్రహించునుగాక అది ఆజ్ఞ కాబట్టి నువ్వు ఏది గ్రహించాలా ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మొదటిదిగా నాష్టకరమైన హేయ వస్తువు అంటే మనకు తెలుసు మందిరంలో బలిపీఠము బలిపీఠ మీద దేవుడి కొరకు పరిశుద్ధమైన జంతువులని బలులాగా అర్పించే వాళ్ళు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంత్యక్రీస్తు వాడు దానిమీద బలి అర్పిస్తానేసి ప్రపంచమైన సేవకులు అందరూ అదే ప్రకటిస్తూ ఉంటారు ఎందుకంటే ఎవడో ఒకడు బుక్ రాసిండు గతంలో ఆ బుక్ చదువుకుని ఒక పాస్టర్ ఆ పాస్టర్ మీద ఇంకొక పాస్టర్ అట్లా కొంతకాలం కొన్ని సంవత్సరాల నుంచి అదే కానీ అది దానికి సంబంధించి దాని దాని గురించి చెప్పిండా లేక ఇంకొక దాని గురించి చెప్పిండా తర్వాత ఏమంటుండూ ఇంకొక సూచన ఏమంటుండే దెమ్ లెట్ దెమ్ దీ ఇన్ ఫ్లీన్స్ యూదయలో ఉండేవారు పర్వతకు పారిపోవాలను అని హెచ్చరిస్తున్నాడు ఎప్పుడైతే ఈ నాశనకరమైన హే వస్తువు అంటే ది అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది అబామినేషన్ అంటే హేయం హేయము అంటే దేవునికి అసహ్యమైంది దేవుడు దాన్ని భరించలేడు అన్నట్టు చూడండి మీరు బాగా అర్థం తీసుకోలేదు దేవునికి భరించడానికి ఏంటంటే విగ్రహారాధన పాయింట్ నంబర్ వన్ మనకు తెలుసు ఆయన భరించలేడు పాపము ఆయన భరించలేడు ఇంకేం భరించలేడు అన్యాయము భరించలేడు దాని తర్వాత తిరుగుబాటుతనము ఆయన భరించలేడు అపవిత్రత ఆయన భరించలేడు ఆయనకి ఇవన్నీ హేయం అన్నట్టు ఇవన్నీ కలిస్తే హేయం హేయమైనది అంటాం కాబట్టి ఈ అబామినేషన్ ఆఫ్ డెసలేషన్ డెసలేషన్ అంటే విడవడినది అని అర్థం విడవడిన అంటే దేవుడు విడిచిపెట్టిన దాన్ని నువ్వు విలువగా మార్చుకుంటే దేవునికి ఎవడు అసహ్యము తెచ్చుకో తెచ్చుకుంటున్నాడు అసహ్యం కదా ఇప్పుడు నేను విడిచిపెట్టిన దాన్ని నువ్వు తీసుకొచ్చుకొని దానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తే నేను మెచ్చుకుంటాడా మెచ్చుకోడు ఆ విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అబామినేషన్ ఆఫ్ డెసలేషన్ అంటే విడవట్టిన దాన్ని విడవబడినది హేయమైనది దాన్ని నువ్వు తీసుకొచ్చుకుంటే నిన్ను కూడా దేవుడు అదే రీతిగా పరిగణిస్తాడు అంటే నువ్వు కూడా నీ దృష్టిలో హేయంగా మారుతావు కాబట్టి చూడండి ఏంది డెసలేషన్ మీకు అందరు తెలుసు ఆమోసు గ్రంథం ధ్యానించినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం రెండు వేల పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల ఫిబ్రవరి వరకు ధ్యానించామనుకుంటాం మనం అది కదా తప్పకుండా అయితే అందులో ఇక ఎన్నడూ నేను మిమ్మల్ని దాటిపోను అంటాడు ఐ విల్ నెవర్ పాస్ యూ ఐ విల్ నాట్ పాస్ బై ఎనీ మోర్ నేను ఇక ఎన్నడూ దాటిపోను అంటే మీ దగ్గరికే రాను అసలు అని ధైర్యంగా చెప్పింది దేవుడు కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఆయన ఇక మీదట ఎన్నడను వారిని దర్శించను అంటే నేను మీ దగ్గరకి ఇంకా రానన్నాడు అంత కఠినంగా చెప్తాను దేవుడు విశాఖ గురించి మాట్లాడి ఈరోజు పాస్టర్స్ ఏమంటారు సార్ లేదు బ్రదర్ వాళ్ళని దేవుడు స్పెషల్ గా ఎన్నుకున్నాడు బ్రదర్ వాళ్ళు పరిశుద్ధ జనంగా బ్రదర్ వాళ్ళు కొంతకాలము ప్రభుణి తరుణీకరించిన మళ్ళా కొంతకాలానికి ఏసం వాళ్ళు స్వీకరిస్తారు తమ సొంత కుమారుణ్ణి వాళ్ళు బలిగా అర్పించినట్టు దుఃఖంతో ఏడ్చుకుంటే ఆయన స్వీకరిస్తారు అని ఒక వాక్యం ఉంది బైబిల్లో ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ లేదు వాళ్ళు అందరూ రక్షణ పొందుతారు ఎందుకంటే ఆల్ ఇస్రాయల్ షాల్ బి సేవ్డ్ ఇస్రాయల్ అందరూ రక్షించబడతారు వాక్యం ఉంది కానీ మనం చూపించిన దేవుడు ఇస్రాయల్ అనేది ఆత్మీయమైంది కదా హృదయమంతా అంతరంగం ఇస్రాయల్ గా మార్చబడ్డవాడు కాబట్టి అంతరంగమందు యూదుగా మార్చబడ్డ వాళ్ళు అందరు రక్ష పొందుతారు గాని వాళ్ళు కాదు ఆ వాక్యాన్ని అట్లా ఒంకరింకరగా మార్చుకున్న ఈరోజు సేవ జీవితంలో మనుషులు కాబట్టి ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజలు నువ్వు నీ హృదయంలో ఉన్నత స్థితికి లేవనెత్తున్నావో యేసు వాళ్ళకి ఎక్కువ విలువనిస్తున్నావు క్రైస్తవ జీవితం మీరు అదే చేస్తుంది ఇస్రాయల్ పిల్లలు బ్రదర్ మన ప్రభు కంటే కాదు కదా అయినా గాని వాళ్ళు పరిశుధ జనాగం బ్రదర్ వాళ్ళు మన ప్రభులు చంపారు ప్రవర్తనలు చంపారు భయంకరమైన పాపములు చేశారు అనిల్లో కూడా ఇటువంటి పాపం లేదు అంటాడు పౌలు అనిల్లు కూడా ఇటువంటి పాపం లేదు అంటాడు అంత భయంకరమైన పాపము జీవితం బయలుదేసారు పన్నెండు గోత్రీకలు అందరూ పాపం చేయరా మనం చూసిన గ్రంథంలో పన్నెండు గోత్రికుల పెద్దలు మందిరంలో సమస్త చతుస్పాద జంతులకి బలకర్పించినా లేదా ధూపంపులు వేసినా లేదా అంత భయంకరమైన పాపం చేసిన వాళ్ళు ఇసల్పల్లి వాళ్ళు పరిశుభ్ర జనంగా ఎట్లయినారు దళితుల పావులు ఈ విషయాన్ని క్లారిఫై చేస్తాడు ఏసు ప్రభు పక్షంగా ఉన్న మీరే పరిశుధ జనంగా అంటే క్రైస్తవులే పరిశుద్ధ జనంగం కాబట్టి ఈ పరిశుధ జనంగా మార్చబడ్డ నువ్వు ఇసల్పల్లి నీ హృదయంలో ప్రభు కంటే ఉన్నత స్థితికి లేవనెత్తున్నావు దాన్నే నాష్టకరమైన హేయ వస్తువు ఎక్కడ నిలబడబడుతుంది అది నీ హృదయం అనే బలిపీఠం మీద నువ్వు దానికి విలువరిస్తున్నావు అప్పుడు ఇది చదువుడు గ్రహించనుగా కాబట్టి నువ్వేం చేయలేనప్పుడు త్వరగా పారిపోవాలి ఎక్కడి నుంచి పారిపోవాలా మతపరమైన జీవితం యూదయ అంటే మతపరమైన జీవితం మతపరమైన జీవితం నుంచి నువ్వు ఎక్కడికి పారిపోవాలా కొండల దగ్గరికి పోవాలా ఎవరు కొండలు ఏ శ్రో కదా కొండ కాబట్టి కొండల తట్టు నా మనకి డైరెక్ట్ గా వచ్చేసింది వాక్యం కొండల తట్టు నేను నా కనులు ఎత్తి చూస్తున్నాను నాకు ఎక్కడి నుంచి సాయం గలుగును ఏసో తప్ప ఎవరు మనకు సాయం చేయరు ఆ వాక్యాన్ని ఇక్కడ జ్ఞాపం చేసింది కాబట్టి ఎప్పుడైనా టైం ఉంటే చాలా ఇంకా డీటెయిల్ గా నేను చూపిస్తాను ఈ వాక్యము ఏ రీతిగా నాశనకరమైనది ఆ వస్తువు అనేది కాబట్టి ఆయన రాకడా ముందు ఈ విషయాల గురించి మనము ధ్యానిస్తున్నాము తర్వాత మత్స్య వార్త ఇరవై అధ్యాయము ఐదవ ఇరవై నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వర్షాలలో మత్స వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఆరు ఏడు చూడండి ఈ ముఖ్యమైనది ఆయన రాకడకు ముందు ఇవి వింటా ఉంటాయి ఏంది మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారం వినబోదురు కాబట్టి మీరు కలవరపడద్దు ఈ విషయం బాగా మీకు ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తూ దేవుడు ఎంత యుద్ధాలు యుద్ధాలు ఏదో దేశాలు అనే కాదు మన లోపాలు కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి పట్టణంలో కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి మన కుటుంబంలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి యుద్ధము ఎక్కడ జరిగింది అనేది కాదు ముఖ్యంగా ఏమైనా అక్కడ జ్ఞాపకం చేస్తుందంటే మీరు కలవరపడద్దు అంటే ఏంది అయ్యో ఏం కాబోతుంది అనద్దు అయ్యో అన్నావంటే నీ విశ్వాసం పడిపోయినట్టే నీ విషయం బాగా అర్థం అయ్యో ఏం కాబోతుందో ఎట్లా అంటే నీ విశ్వాసం పోయినట్టే నీ జరిగే విశ్వాసం వెళ్ళిపోయినట్లే నా మీదికి ఉపద్రం వచ్చిన నేను కదా నా కుడి పక్కన వెయ్యి మంది పడ్డాను నా ఎడో పక్కన పదివేల మంది పడ్డాను నేను నేను కదలను కదింపబడను ఏ అపాయం గాడంద కాల లో నేను సంచరించిన ఏ అపాయం నా ఇద్దరు రాదు అంటాడు దావిదు మహారాజు కాబట్టి ఎంత భయంకరమైన కష్టాలున్నా గానీ మనము మటుకు ఏమద్దు అంటుండ కలవర పడద్దు ధీమాగా ఉండాలి ఎందుకుంటుంది మనం ఆల్రెడీ చనిపోయిన వాళ్ళం కదా మనం ఈ లోకం దృష్టి చనిపోయిన వాళ్ళము ప్రభునందు జీవిస్తున్నాం కాబట్టి చచ్చిపోయిన దేని మీద భయం ఉంటుంది ఇంకా నేను ఆల్రెడీ చనిపోయిన వాడిని ప్రభులో జీవిస్తున్నాను నాకు నాకు ఇంకా ఏం భయం ఉంటుంది ఈయనకి ఈ క్షణం క్షీణాన్ని విడిచిపెడితే ఖచ్చితంగా నేను ప్రభు సన్నిధిలో ఉంటాను ఎందుకంటే నాకు ఈ విషయం ప్రభు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ చనిపోయిన వాళ్ళు ఎన్నో సమాచారాలు నిద్రపోతారు అనుకుంటారు సమాధులలో కదా మనం అందరం అనుకుంటాం కదా ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఈ బ్రదర్ చనిపోయి ఇయర్స్ నుంచి అక్కడ ఏమన్నాడంటే చనిపోయిన వాడికి అంటే బైబుల్ అంతా ఆయన రక్షింపబడ్డ వాళ్ళు చనిపోయినట్టు ఎప్పుడు గుర్తించదు బైబుల్ బైబుల్ ఏమంటారు సార్ వాళ్ళు నిద్రించున్నారు అంటారు ప్రభు వాళ్ళు వాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళందరూ నిద్రిస్తున్నారు వాళ్ళు నిజంగా చనిపోలే నిజంగా చనిపోవడం అంటే నరకం పోవడం వాళ్ళు నిద్రిస్తున్నారు అంటాడు అందుకే ఆ అమ్మాయి గురించి మన లాజర్ గురించి చెప్పినప్పుడు ఇదే చెప్తాడు లేదు అతను నిద్రించుతున్నాడు చెప్తాడు ఆ పాప నిద్రించున్నదని చెప్తాడు కాబట్టి మరణం దేవుని దృష్టిలో నిద్రకు సంబంధించి కాబట్టి మనం భయపడ మరణం గురించి అయితే ప్రకటన గ్రంథాన్ని చూస్తాము వాళ్ళంట ఆయన శబ్దం విని తుల్లిపడి లేస్తారట అంటే ఉలిక్కి లేస్తారట నిద్రల నుంచి ఉలికి పని వేస్తారు చూడు అట్లా లేస్తారట చనిపోయిన వాళ్ళు కాబట్టి అది పర్మనెంట్ చావు కాదు అది మంచి నిద్ర అది పర్ఫెక్ట్ నిద్ర కాబట్టి మనం భయపడ చావంటే ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నా కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రాభు ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేసినాడు క్రైస్తవంలో ఈ భయం ఎక్కువ చావు గురించి ఎందుకు భయం ఎక్కువ అయిపోయిందంటే మతపరమైన జీవితంలో ఐశ్వర్య బోధ అధికమైపోయింది సంపూర్ణంగా సంపాదించుకోవాలా దీర్ఘంగా సంపాదించుకోవాలా ఓ విష్ దేవుడు మనం ఇట్లా జీవించాలా ఆడంబరంగా జీవించాలా ఇట్లా దేవుడు నిన్న సమృద్ధిగా ఆచరించబోతుంది ఇది ఇస్తాడు నాకు అదిస్తాడు అంటే నిన్ను ఈ లోకంలో పెట్టేస్తుంది ఆ బోధ యేజు రాకూడదు సిద్ధపరచలేదు ఆ అంత మోసకరమైన బోధ అంత డేంజరస్ ఈ సృష్టిలో చాలా డేంజరస్ బోధ నాకు చాలా కాలం కిందట నేను ఎత్తబడే సంఘానికి సంబంధించి ఎంత భయంకరమైన మోసకరమైన బోధి చూపిస్తుంది నేను కానీ ఈ క్షణంలో దేవుడు చూపిస్తుండడు ఐశ్వర్య బోధ హు చెడ్డది చాలా చెడ్డ బోద అంత డేంజరస్ బోధ ఎందుకంటే ఆయన రాకటి కొరకు సిద్ధపరచండ్రా అంటే ఏ ఈ లోకంలోనే ఇంకా జీవించండ్రా అని అడ్డగిస్తుంది నిన్ను ఆయన రాకడొరకు సిద్ధపరచలేదు ప్రాస్పెరిటీ గాసుపుల్ అంత డేంజరస్ గాసుపుల్ మనం చాలా స్ట్రాంగ్ హెవీగా దానికి వ్యతిరేకంగా కాబట్టి అనేసి మనము ఎవరిని అడ్డగించలేము ఎందుకంటే నీకు చదువు అవసరం ఉద్యోగం అవసరం ఈ యొక్క లోకపు విధానాలవన్నీ ఈ లోకంలో బ్రతకాలంటే నీకు ఉద్యోగం చాలా కష్టంతో నీకు ఉద్యమం వస్తుంది ఎందుకంటే అంత సున్యాసంగా రాదు ఈ లోకంతులకి సున్నాసంగా జాబ్లు వస్తాయి మనకి అంత సున్నాసంగా రాదు నాకు ఎన్ని జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ చేతి వరకు వచ్చిపోయినా కొన్ని ప్రాంతాలలో డబ్బులు అడిగిన నేను ఇవ్వనని చెప్పినా నిజంగా నాలో మీకు టాలెంట్ ఉంటే గుర్తిస్తే మీరు స్వీకరిస్తారు లేకపోతే నాకేం నష్టం లేదు ఎందుకంటే నేను ఇంకొకటే చెప్పదు గవర్నమెంట్ జాబ్ ఉన్నా ఒకటే చెప్పాలి తింటాను ప్రైవేట్ జాబ్ ఉన్న ఒకటే చెప్పాలి తింటాను ఇంత వెజిటబుల్ తింటా రాత్రి ఇంత బోల్ రైస్ తింటనే రైస్ తక్కువ తింటా చిన్న పంచి కూడా కాబట్టి తిండి తిండి మీద వ్యామోహం లేదు మనం త్రాగము మనము ఎంజాయ్ చేయము బట్టలు ఏముంటా అవి వేసుకుంటాం స్పెషల్గా బట్టలు వేసుకోవాలని ఏమి కాబట్టి ఈ లోకం మీద మనకి ఎటువంటి వ్యామోహం లేదు కాబట్టి మనము ఈ లోకంలో లోకంతో ముడిపడి ఉండము అని చెప్పేయండి ఈ లోకంతో ముడిపడి ఉండకూడదు ఈ లోకంలో దేన్ని ఆశించకూడే ఈ లోకంలో ఆ ధనాన్ని అయినా ప్రాస్పరిటీ గాసుపులకి ఎంత వ్యతిరేకమో మీరు ఊహించుకోండి అది గాసుపులు ఎందుకంటాం గాసుపులు అన్నది గాసుపులంటే శుభవార్త కదా కాబట్టి మంచి వార్తని గాసుపుల్ అంటాం ప్రాస్పరిటీ గాసుపుల్ అనేది డిసెప్షన్ అని అలా అనేది మోసం లేక ప్రాస్పరిటీ అబద్ధ బోధ అది అది అబద్ధ బోధ అబద్ధ అంటే అంత్యగ్రీసు నుంచి వచ్చిన బోధ అది ఎందుకంటే వాడు నిన్ను నీకు అన్ని ఇక్కడే ఉండి లోకంలో ఇంకా కొంతకాలం ఉండు ఇంకా కొంతకాలం ఉండు అనేసి వృద్ధాప్యం వరకు నీ లైఫ్ అంతా డిస్ట్రాయ్ చేసేసి నీకు రోగాలు గలపినాక ఇంకా నువ్వు రక్షణ స్థితిలో ఉంటావు కాబట్టి మనం ఆ రీతి ఉండడానికి వీలు మనం మనసుని అందించాలి ఎందుకంటే వాడు ప్రాస్పరిటీ గురించి బోధిస్తుంటే మనము పరలోకం గురించి బోధించాలా ఇంకా ఎంత కాలం ఈ లోకంలో ఎంత ఉన్నా ఇంతే కదా ఉదయం లేస్తావు సాయంత్రం మళ్ళా వైపు అనుకుంటావు మళ్ళా ఉదయం లేస్తావు ఎంత కాలం ఇదే కొత్తది లేదు సూర్యుని అని చెప్తాడు ప్రా మన ప్రసంగి కాబట్టి సూర్యుని కింద పాడు అగచాట్లు కాబట్టి అంత రొటీన్ లైఫ్ కొత్తదనం ఏం కనిపించదు మనకి ఈ గ్యాడ్జెట్స్ కొత్తదనం కనిపిస్తాం కానీ అవి కూడా కాల గర్భంలో కలిసి కలి కలిసిపోవాల్సిందే ఏ వస్తువు అయినా కలిసిపోవాల్సిందే మళ్ళా అంత నార్మల్ లైఫ్ గా వచ్చేస్తాం మనం కదా బాబులోను అంత వైభవంగా ఉన్న దేశం ఈరోజు ఎక్కడ ఉంది అడ్రస్ లేకుండా అది భూమి లోపలికి నాటుకోపోయింది అది ఎంత లోతులుందో మనకు అవునది దాన్ని ఎప్పుడు తోగుతారో మనకు తెలియదు సద్దాముసేన్ తో అని పోయి ప్రాణాలుకున్నాడు చెప్పి నేను నెబ్బద్ది సార్ వంశానికి సంబంధించిన చెప్పిండే ఒకరోజు ఆయన నేను నెబ్బద్దేశారు వంశం వచ్చినను నేను తిరిగి మా ముతాత కటినా ఆ యొక్క దేశాన్ని కడతా అన్నాడు కానీ దేవుడు చెప్పి బొబులోని ఎవరు కట్టినా దాన్ని నేను మళ్ళా కొలగొడతా అన్నాడు ఎక్కడ చూస్తాం మనం అటు రెండు వారాల క్రితం మనం చూసినాం ఆ విషయాన్ని మనం ఇర్మియా గ్రంథంలో చెప్తారనుకుంటా ఇర్మియా గ్రంథంలో కరెక్ట్ కాబట్టి దాన్ని ఎవ్వరు కట్టలేడు ఎందుకంటే అది ప్రకృతి సహజంగా ఉండద్దు యుగ సమాప్తిలో అందుకు కట్టద్దు దేవుని దృష్టిలో అది ఆత్మీయంగా ఉంది ఈ రోజు ప్రపంచం అది మతపరమైన జీవితానికి నిలయమది కాబట్టి శారీరకంగా కడితే అది కూలిపోవల్సిందే కట్టేవాడు కూడా నశించుకోవాల్సిందే వాడిని గటనీయాడు దేవుడు ఎందుకంటే ఇది పాతవి గతించి కృతగు ఉన్నాయి రా నువ్వు ఎందుకు మళ్ళా పాత వాళ్ళు తీసుకొస్తున్నావు మనుషులు కాబట్టి మనం వాటి ప్రాధాన్యత ఇవ్వద్దు పాత టెంపుల్స్ కూడా లేవు కదా ఇప్పుడు సొలమూన్ కట్టించిన టెంపుల్ లేదు ఎరుబాబేలు మరమ్మతు చేసేసిన టెంపుల్ లేదు దాని తర్వాత హెరోదు మరమ్మతు చేసి మళ్ళా విశాలంగా చేసిండు టెంపుల్ ఇంకా విశాలంగా చేసిండు ఆ టెంపుల్ కూడా వేయచ్చు కాబట్టి అసలైన టెంపుల్ మన ప్రభు మనం ఆయన టెంపుల్ కాబట్టి అసలైన టెంపుల్ క్రైస్తవుల జీవితమే కాబట్టి ఆ టెంపుల్ కి మనం ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి కొత్త టెంపుల్ కట్టడానికి వీల్లేదు అందుకే అపోకాలంలో ఎవరు చర్చెస్ కట్టలే వాళ్ళకి అర్థమైంది సత్యం ఎవరు చర్చిలు కట్టలే ప్రతి ఇంటర్ అంటే కానీ కొందరు బయటకు వచ్చి చర్చిలు కట్టిండ్రు ఈరోజు లేవు వాళ్ళకి మొత్తం పత్రికలు బైబిల్లో రోముల రాష్ట్ర పత్రిక కొలుసు రాష్ట్ర పత్రిక ఇట్లా పత్రికలు చేస్తాం మనం ఫిలిప్ల రాష్ట్ర పత్రిక కోరింతలు రాసిన పత్రిక ఆ చర్చలే ఒక్క చర్చ లేదు ఎందుకంటే ఆ చర్చలు కట్టబడినప్పుడు అవి పోవాల్సిందే కాలగర్భంలో కలిసిపోవాల్సిందే ఎందుకంటే చర్చ్ అనేటి ఆత్మీయమైంది ఫిజికల్ చర్చ్ లేదు ఈరోజు పాత నిబంధనలో ఉండే ఇప్పుడు లేదు అది ఎందుకంటే గతించినాయి కాబట్టి ఆయన రాకడకముందు ఇవన్నీ నెరవేరాల్సిందే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత చూడండి ఈ యుగం ముగింపు ఏదైతే ఉంటుంది మత్స్య సార్త ఇరవై నాలుగో తేము ఆరు రెండు వర్షాలు చూడండి కలవర కలవర పడకుండా చూసుకున్నాడు ఇవన్నీ జరగవలసినే కానీ అంతము వెంటనే రాదు ఎందుకు రాదు ఆ ఏడో వర్షంలో చెప్తాడు ఎందుకు వెంటనే రాదు ఇంకా కావాలా ఇంకా సూచనలు నెరవేరాల ఏంటవి ఫార్ నేషన్ షాల్ రైజ్ అగెన్స్ట్ నేషన్ అండ్ కింగ్డమ్ అగెన్స్ట్ కింగ్ అండ్ దేర్ షాల్ బి Famines and pestilences and earthquakes in diverse places. perfetholites inheren Ghysajara not toere Professors wer kryalooans koyo umi lol brain. And so this is way of送ल. Now when we hear the obral voula, theasanineaffe, theor that skatskore. All these things are the beginning of sorrows. Now put it in a particularURério, వేదన అంటే దుఃఖంతో కూడిన బాధ బాధకరమైనది అది బహు దుఃఖకరమైంది కాబట్టి ఇవన్నీ చెప్పిండి ఏ రీతిగా గొప్ప జనం అందరు శ్రమలుగుండబోతారనే విషయాన్ని అక్కడ అది ఈ యొక్క ఈ లోక ఈ లోకము ఎండింగ్ టైంలో ఆ రీతి ఉంటుంది అదే రీతిగా రెండవ పేతుడు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవచనం పేతుడు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవచనం బట్ ద డే ఆఫ్ ద లాడ్ విల్ కమ్ యాజ్ అీఫ్ ఇన్ ద నైట్ in the which the heaven shall pass away and a, with a great noise and the element shall melt with fervent heat the earth also and the works that are therein shall be burnt up aroje ee rite untundi prabhu dinamu aithe prabhu dinamu aithe prabhu dinamu donga vachinatlu vachunu vachunu aa dinamuna aakashamulo chudandi aa dinamuna మహాధ్వనితో మహాధ్వనితో చూడండి ఆ దినం నా ఆకాశములు ఆకాశమా ఆకాశములా ఆకాశములు మహాధ్వనితో గతించిపోను అంటే కాబట్టి ఆకాశములు మహాధ్వనితో గతించిపోను మహాధ్వని అంటే ఏం చెప్పండి శబ్దం కదా గ్రేట్ నాయిస్ అని ఇక్కడ గ్రేట్ నాయ అక్కడ ఇక్కడ గ్రేట్ నాయిస్ అని కేజేవిలో కింగ్ జేమ్స్ లో గ్రేట్ నాయిస్ అంటే గొప్ప ధ్వని గొప్ప శబ్దంతో ఆకాశములు గతించిపోతాయి అంట అంటే మనకు తెలుసు ఇవన్నీ ఆకాశము దేనికి సంబంధించింది భూమి దేనికి సంబంధించింది కాబట్టి ఓ ఆకాశములు మతపరమైన క్రైస్తల జీవితానికి కూడా అవన్నీ గతించిపోవాల్సిందే మతపరమైన జీవితం అన్న విషయం జ్ఞాపం చేస్తుంది భూమి ది అర్త్ ది అర్త్ ఆల్సో గతించిపోతుంది కాబట్టి ఆకాశము గతించాల్సిందే భూమి కూడా గతించాల్సిందే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అండ్ ది వర్క్ కాబట్టి అంటే చెప్పండి కృత్యములు అంటే ఏంటి కృత్యములు అంటే పనులు పనులు అనే కృత్యములు అంటారు ఇంగ్లీష్ వర్క్స్ అంటాం ఇంగ్లీష్ భూమి మీద ఉన్న ప్రతిదీ ప్రతి పనులు కూడా అంటే అన్ని ఈ లోకపు విదానాలు అన్ని కాల్చి వేయబడతాయి అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం తీస్తున్నాడు దేవుడు కాబట్టి ఆయన రాకడా సంబంధించిన విషయాలు ఈ వర్ల్డ్ ఎట్లా ఎండ్ అవుతుంది అని అక్కడ అదే చూడండి అదే అధ్యాయంలో పదకొండవ వచనం నుంచి పదకొండు పన్నెండులో సీయింగ్ దెన్ దట్ ఆల్ దీస్ థింగ్ బి డిజాల్ వాట్ మేనర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ టు బి ఇన్ ఆల్ హోలీ కన్వర్సేషన్స్ అండ్ గాడ్లీనెస్ చూడండి తెలుగులో మహావేరముతో కరిగిపోయి దేవుని దీనకు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆకేషించుచు మీరు పరిశుద్ధమైన ప్రతి క్షణం మనం అట్లా ఉండరు క్రిస్టియన్స్ యథావిధిగా జీవిస్తూంటారు ఏమి తిద్దుమా ఏమి త్రాగుదమా ఏమి దరిద్దుమా అన్న నేచర్ లోనే ఉన్నారు కానీ ఎవరు కూడా ఇంత ఆసక్తితో ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్నారా ఇక్కడ కనిపెట్టుకోమంటు పరిశుద్ధంగా అని రాఖరి ఆ ఆసక్తి ప్రభావ త్వరగా వస్తావు నువ్వు త్వరగా వస్తావు మమ్మల్ని అందరినీ తీసుకొని పోతావు అన్న ఆసక్తితో కనిపెట్టుకుంటారంట దేవుని బిడ్డ ఎవరు చెప్పండి గొప్ప జనం తప్పారు మైండ్ గొప్ప జనం కదా లక్ష మంది తప్ప ఎవరికి అటువంటి మైండ్ సెట్ ఉండదు కాబట్టి మనకి ఆ విషయాలు ప్రభు చూపిస్తుండవు మనం వీటిని ఎట్లా గ్రహించాలో చూడండి మతైసార్త ఇరగో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినం ఆ దిన గుర్చియు ఆ గడియని గు తండ్రి మాత్రమే గానిషుడ ఏ మనుషుడను పరలోక మంది దూతలైన కుమారుడైన ఎరుగరు ఇది చాలా కష్టతరమైన వాక్యం ముఖ్యంగా ఇస్లాం కంట్రీస్ లలో ఈ ప్రశ్న క్రిస్టియన్స్ ఇస్తా ఉంటారు ఇక్కడ కుమారుని కూడా తెలియదు ఈ యుగ సమాప్తి గురించి ఉందా కుమారం కూడా తెలియదు అంట జావుడు తెలియదంట మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు చెప్పండి ఖచ్చితంగా మీకు వస్తుంది ప్రశ్న కరెక్టే కానీ వాళ్ళు ఏమంటారు ఇక్కడ చాలా క్లియర్గా ఉంది కుమార్ కూడా ఆ దిన ఆ గడియ గురించి ఎండ్ ఆఫ్ అంటే అది మనము సమయం యొక్క ముగింపు అంశం ఇంకా మనం కంటిన్యూ చేయలేదు అక్కడ ఆరవ బుర్ర ఆ గంట ఇక్కడ ఉంది ఆ గంట గురించి బట్ ఆఫ్ దాట్ డే అండ్ అవర్ అక్కడ ఉంది ఆ దినము ఆ గడియ ఆ దే మనుషుడును గ్రహింపజాలడు పరలోకమందు దూతలైనను కుమారుడైన ఓన్లీ తండ్రి తప్ప ఎవరు గ్రహించలేరు ఈ విషయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం ఏసులో కూడా తెల్లదాన్ని ఉంది అప్పుడు మీరు షాక్ అయిపోతారు కదా ఎవరన్నా ప్రశ్నేస్తే కరెక్టే మళ్ళీ ఇక్కడ సెపరేట్ ఎందుకు మలసార్ మల సార్ తండ్రి మాత్రమే ఎరుగును గానీ ఏ మనుషుడా నేను దూతలే నన్ను కుమారుడే చాలా క్లియర్గా ఉంది కదా ఏం మనిషికి తెలియదు అంట దూతలకు తెలియదు అంట కుమారుని కూడా తెలియదు అంట తప్ప ఇది ఎవరు చెప్తారు తెలుసా ఏ చెప్తున్నాడు ఇంకా ఛాలెంజ్ అన్నట్టు యాన్సర్ ఇవ్వడం నేను ఇక్కడికి వాక్యాన్ని ముగిస్తా చెప్పండి మీరు మీరు ఎట్లా సపోర్ట్ చేసుకుంటారు ఈ వాక్యాన్ని కష్టమే కదా తప్పకుండా ప్రశ్నిస్తారు మీ త్వరలో మరి ఎట్లా జవాబు ఇస్తారో మీరు మీరు డిసైడ్ చేసుకోండి కుమారుడు అంటే ఎప్పుడైతే ఒక్కటేందంటే ఏసు ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాడు ఏ మనుషులకి తెలియదు ఏ దూతలకు తెలియదు తండ్రికి తప్ప కుమారునికి తప్ప అంటే నాకు కూడా తెలియదు అని చెప్తున్నాడు అంటే ఆయన ఎప్పుడు మనుషులు అడిగేటవాళ్ళు కదా ఈ యుగ ఈ రాకరకు సంబంధించిన ఈ యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు నీ రాకరకు సంబంధించిన సూచనలు ఏంది అని అడిగేటోళ్ళు శిష్యులు అట్లనే ప్రజలు కూడా ఇది ఎప్పుడు ముగిస్తుంది అందరికి ఆసక్తి ఉంది ఎప్పుడు ముగిస్తే పర్లోకబోదామని ఆసక్తి ఉంది కానీ ఆ ప్రశ్న ఏశ్వడినప్పుడు ఏసు నిజంగా చెప్పండి తెలియక తెలియదా తెలుసు కదా మీరు విశ్వాసాలు తెలుసు ఏసు అంటే దేవుడు మీకు తెలుసు కాబట్టి మీరు అంటున్నారు కానీ అన్నింటికి చెప్తారు ఈ విషయం ఏసు రావు కూడా ఆయన కావాలని చెప్తున్నాడు అక్కడ ఎందుకంటే ఆయన ఖచ్చితంగా అడుగుతారు మనుషులు మీరు నన్ను అడుగుతారు నేను చెప్తున్నా నాకు తెలియదు అది అబద్ధం కాదు కదా అది అబద్ధం కాదు కదా అంటే తెలియదా కుమారుడికి ఏ కుమారుడు చెప్తుండ నా నేనే చెప్తుండ అట్లా కూడా అర్థం తీసుకొచ్చా అట్లాంటి ఉండొచ్చు ఆయన ఏమంటున్నాడు కుమారునికైనా అంటున్నాడు నాకైనా చెప్తలేడు నాకు కూడా తెలియదు అని చెప్పొచ్చు కదా అక్కడ మనుషులు ఆయన అడుగుతున్నారు కాబట్టి ఆయన ఏమంటాడు అంటే నాకు కూడా తెలియదు అన్నట్టు కానీ ఆయన ఉంటదా చెప్పండి ఆయన కష్టంగా తెలిసిన అలా రెండు విషయాలు చూడండి వీటిని ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు సంపూర్ణమైన మానవుడు సంపూర్ణంగా దేవుడు అది మీకు తెలుసు కదా ఆయన పోలీసుల రాష్ట్రపతి కలు ఇస్తాం మనము ఎఫ్ఎస్ రాష్ట్రపతికలు ఇస్తామన్నాం ఆయన తన వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చింది దేవునితో యోగ్యునిగా ఎంచుకున్న తగని భాగ్యమని ఫిలిపి ఫిలిపిన్ రాష్ట్రపతికలు చూస్తాం దాన్ని ధృవీకరించుకొని దైవత్వాన్ని ధృవీకరించుకొని ఈ లోకంలో సంపూర్ణ మానవులాగా జన్మించింది కాబట్టి ఈ విషయం బాగా తెలుసుకోండి ఆయన ఎప్పుడైతే నా దేవా నా దేవా ఆయన ఎప్పుడైతే ప్రార్థిస్తాడో సంబోధిస్తాడో సంపూర్ణ మానవును గా ఆయన ప్రార్థిస్తుంటు మనం గ్రహిస్తాం ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి అదే రీతిగా తండ్రి నీ చిత్తం ఈ గెన్నె నాయ నుంచి తొలగించు అన్న ప్రార్థన సంపూర్ణ మానవును ఆయన శరీరకెలాసిన ప్రార్థన ఇది నీ కూడా నాకు కూడా వస్తుంటది ఇప్పుడు ఉదాహరణకి నువ్వు రక్షించబడి పరసాధం బాక కాలికి ములిగూచ్చుకుంటే ఏమంటావు తండ్రి అంటావా దేవ అంటావా అంటావా అమ్మ అంటావా అమ్మ అంటావు అమ్మ అంటే నీ శారీరకంగా ఉన్న నీ శరీరంలోనే నీ యొక్క మానవత్వం అట్లా అరుస్తుంది కానీ కష్టం వచ్చుడు ఏసయ్యా అంటున్నా అది నీ ఆత్మ అంటే నీ శరీరంలో కూడా ఒక భాగము శారీరకమైన భాగం ఆత్మీయ భాగం కూడా ఉంది ఆయనలో కూడా సంపూర్ణమైన మానవుడు సంపూర్ణమైన దేవుడు ఆయన చేసిన కార్యాలేమో దేవుడు తప్ప ఎవరు చేయలేని కార్యాలు చనిపోయిన వాడిని లేపడమంటే దేవుడు తప్ప ఎవరు చేయలేడు పాపములు క్షమించేది దేవుడు తప్ప ఎవరు చేయడు కదా అద్భుతాలు ఆయన చేసిన అద్భుతాలు దేవుడు తప్ప ఎవరు చేయలేరు ఈ రోజు వరకు కూడా ఎవరు చేయలేదు ఆయన చేసినటువంటి అద్భుతాలు కాబట్టి దేవుడు తప్ప ఆయన ఆయన అటువంటి కార్యం చేసినప్పుడు ఆయన దైవత్వం కనిపిస్తూ ఉంటది ఆయన ప్రార్థన చేసినప్పుడు మానవ మానవుడు ఏ ప్రార్థించినట్టు మనకు కనిపిస్తూ ఉంటది కాబట్టి ఇక్కడ చెప్తుంది కూడా ఆయన కుమారులాగా ఉన్నప్పుడు కుమారుం కూడా తెలియదు అంటే ఆయన సంపూర్ణ మానవుడి ఉన్నాడు కాబట్టి మనిషికి తెలియదు అని చెప్తున్నాడు అదే సంపూర్ణ మనిషి ఉన్నప్పుడు కచ్చితంగా తెలియదు కానీ సమస్త సృష్టి మీద అధికారం పొందకుండా లేదా ఆయన మరణించి తిరిగి లేచినాక ఖచ్చితంగా తెలుసు ఆయన తెలుసు ఖచ్చితంగా కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలా ఈ వాక్యాలు మనం సంబోధిస్తూ వాళ్ళకి ఇవి చెప్పిన మన నువ్వు అంతా పిచ్చి పిచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నావు ఆయన కూడా కావాలని కన్ఫ్యూజ్ చేసేయండి ఛాన్సాలు వాక్యాలు చూస్తున్నాం కదా మనం వాడికి అనుగ్రహించబడలేదు అవి మీకు అనుగ్రహించబడింది అన్నాడు ఎందుకంటే వాడికి కన్ఫ్యూజింగ్ లాగానే ఉంటుంది చూడండి అదే పేతు పత్రిక ఇందాక చూసినాం మనం పేతు పత్రిక మూడవ పత్రికన చూడండి అది మనం ఇప్పుడు చూడాల్సింది నేను వాఖ్యం ఇక్కడ ముగిస్తా ఎట్లా మనం చూడాలంట ఆయన వాగ్దానం చేసిండు ఆయన వాగ్దానం చేసిండు ఏది కృతాకాశం కొత్త భూమి ఆయన చూసినా అని చెప్తాడు దా అక్కడ జోహాన్ భక్తుడు ఇక్కడ ఏమంటుండంటే పేతుడు చెప్తున్నాడు ఏమని ఆయన వాగ్దనం చేసిన మనకి అతి విశ్వాసం అంటే ఆయన నమ్మదగిన వాడు మనం ఏం చేసినామంట కృత ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు ఎదురు చూస్తున్నామంట కనిపెట్టుకోవాలంట కనిపెడుతున్నామంట మనం నువ్వు ప్రతిక్షణము కృతాకాశం కృత భూమి కృతాకాశం కృత భూమి అంటే నిజంగా కొత్త ఆకాశం కొత్త భూమి కాదు కదా సంపూర్ణంగా గొప్ప జనం సంపూర్ణంగా లక్ష నలభై నాలుగు మంది మంది ఆకాశము గొప్ప జనము కృత భూమి గొప్ప జనము భూమితో పోల్చబడతారు భూమి కాబట్టి వీళ్ళు క్రొత్తగా మార్చబడతారు అది మన నిరీక్షణ మన సేవా జీవితము మన కనుగోసిన విధానము ఇది నిరీక్షణ ఈ ఇటువంటి నిరీక్షణకి గుంపులు గుంపులకి రాదు మనుషులు చిన్న గుంపు ఉంటది మనకి ప్రజలు వస్తలేరు మన సేవా జీవితంలోకి గొప్ప గొప్ప మనుషులు మొత్తం రూమ్స్ అనేది నిండిపోవాలా బిల్డింగ్స్ నిండిపోవాలా హాల్స్ నిండిపోవాలనేది కాదు మన సేవ నిండదు అది నాకు తెలుసు నిండదు మనది చిన్న గుంటే కానీ వారిలో ఒంటరి అయిన వాడు పది వందలు అగను నువ్వు ఒక్కరివి పది వందలు అవుతావు అంట నువ్వు ఎవరన్నా కొంతమంది బయటకు వస్తారు వాళ్ళు పది వందలు అట్లా మన సేవ జీవితాన్ని ప్రభు ముందుకు కొనసాగిస్తా ఉంటారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అటువంటి నిరీక్షణ మనకు అవసరం క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు మనం కనిపెట్టుకోవాలా అందులో మనం నివసిస్తామంట అక్కడ వాక్యం అది వాగ్దనం ఆయన చేసిండు వాళ్ళ దాన్ని మీద క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అవుతారు అందులో మీరు నివసిస్తారు వాటి మనము క్రొత్త ఆకాశంలో నివసిస్తాం క్రొత్త భూమిలో నివసిస్తాం అంటే గొప్ప మనము మార్గం చూపిస్తా ఉంటాం ఆకాశవాసులము భూమివాసులకి మార్గం చూపిస్తాం వాళ్ళకి ఇవన్నీ చూపించాలా వాక్యాలు నువ్వు ఎంత పని చేస్తావు ఇవి చేయకపోతే వేస్ట్ పని ఆయన నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు చదువుని ఇచ్చిండు నాలెడ్జ్ అన్ని వేస్ట్ చేస్తే టైం నీకు లాభం లేదు ఎవరికి లాభం లేదు కాబట్టి ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు కనీసము అక్కడ ఇక్కడ పోయి వాక్యాలు చెప్పాలా మనం అందుకే ప్రతి క్షణం సిద్ధపడాలా ఎప్పుడు ఏదో వాక్యం సిద్ధపడుతూనే ఉండాలి ఎందుకంటే ఏ క్షణంలో ప్రభు నిన్ను నడిపిస్తాడో ఏ ప్రాంతం నడిపిస్తాడో అక్కడ ఎవరు విడుదల పొందుతారో నువ్వు వినా బట్టు నువ్వు చెప్పబడ్డ వాక్యాన్ని బట్టి అందువరకు ఉండాలి ఎందుకంటే పనివాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు వచ్చేట ఆయన వచ్చేట మనం కూడా అటువంటి రెడీనెస్ లో ఉండాలా అటువంటి జీవితం ప్రభు మనకు ప్రార్థిస్తాం కళ్ళు మూసుకుంటు పరిశుద్ధ దేవా మీకు వందాలైనా మరోసారి మమ్మల్ని జ్ఞాపకం తీసుకున్నారు మీషరకులు పాల్పొందే బాక్యం ఇచ్చినారు మిమ్మల్ని స్త్రిలాగా మమ్మల్ని నడిపించినారు దాన్ని బట్టి మీకు వందాలి కానీ మీరు ప్రభా మాతలు హెచ్చరించినారు మాతో మాట్ మాకు మీరు వాగ్దానం చేసినారు కొత్త ఆకాశం కొత్త భూమిలో మీరు నివసిస్తారని మీరు మాకు వాగ్దానం చేసినారు ప్రభా అది ఎంతో ఎంతో ఆదరణకరమైంది ఎంతో సమాధానకరమైనది ఎంతో ధైర్యం మాకిస్తుంది ప్రభావ ఈ లోకస్లోకి అటువంటి నిరీక్షణ లేదు ప్రభావ చనిపోతే ఏడుస్తూనే ఉంటారు ప్రభావాని మేము ఏడవం నేను ఎందుకు పెట్టే ప్రవా అది కొంతకాలం నిద్ర షార్ట్ టైం నిద్ర నిద్రలో తుల్లి లేస్తారు ఉలికి లేస్తారు మీ స్వరం వినంగానే అప్పుడే నిద్రపోయి లేచినట్టు లేస్తారన్నది వాక్యం కాబట్టి మేము చింతించాము ఈ శరీరంలో ఉన్నంత వరకే టైం ఒక్కసారి శరణి విడిచిపెడితే టైం లెస్ కాబట్టి అటువంటి టైం లెస్ జీవితంలో శాశ్వతంగా మీతో పాటువసించే ఆ యొక్క సమయానికి మేము సిద్ధపడుతున్నాం ప్రభావ ఆ దినం కొరకు సిద్ధపడుతున్నాం మేము దాన్ని తప్పిపోకుండా మమ్మల్ని జాగ్రత్తగా కాచి కాపాడుకొని చెగన ముడి వేస్తామని ప్రార్థిస్తున్నాం గొప్ప చూపిస్తాం ప్రభావ ధైర్యంగా ప్రకటిస్తాం ప్రభావ ప్రేమతో ప్రకటిస్తాం ఎటువంటి విషయంలో కూడా మేము కాంప్రమైజ్ కాకుండా అనేక ప్రాంతాలకు పోయి ఇవి మనుషులకు చూపిస్తాం ప్రవ్వా అవునరాజా చిన్న గుంపే వీటిని స్వీకరిస్తుంది ఆ చిన్న గుంపు వాళ్ళే వేల మంది అటువంటి సేవలు మమ్మల్ని నడిపించి రాకపోసతే పరుచుకోమంది క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి